కర్మ విరోధి వాక్యాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టి దానిని కూడా పరిష్కరించారనుకోండి అప్పుడు ఈ కర్మవాదం మరింత బలపడుతుంది కర్మకి అపోస్ట్ చేసేటువంటి వాదాలు ఏవో ఎందుకంటే కర్మ ఆల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆత్మపూర్ణము అని ఉన్నారనుకోండి దీంట్లో ఎవరికి ఏ రకమైనటువంటి విరోధం లేదనమాట దీంట్లో విరోధం ఏముంది ఆత్మ పూర్ణము అంటే ఎవరికి విరోధమే ఉందండి ఏమో నాకు అలా అనిపించట్లేదంటే పోనీ మీకు అనిపించకపోతే అనిపించలేండి కంగారు లేదు అది ఇవ్వడం అనేది కాబట్టి ఈ కర్మవాదులు కర్మ జ్ఞానము సమానమైనవి ఆ రెండింటికి ఒకే పీఠ వెయ్యాలి మనం రెండింటినీ ఒకే స్థానంలో నిలబెర్చడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు చేస్తుంటే ఇంకా సిద్ధాంతం ఇంకా రాలేదు సిద్ధాంతం తర్వాత వస్తుంది ఈ మధ్యలో కర్మ మీద కొన్ని కొన్ని ఎత్తుగడలు ఉన్నాయి కర్మ మీద కొన్ని అపోజిషన్స్ ఉన్నాయి అవన్నీ పికప్ చేసి వాటిని కూడా పరిష్కారం చేసేసి ఇన్ని విధాలుగా కర్మశ్రేష్టమైనది కాబట్టి కర్మాజ్ఞానము ఒకే లెవెల్లో ఉండాలి అని ప్రతిపాదన అప్పుడు బలం బాగా బలం చేసినట్లు కాబట్టి కర్మవాదాన్ని బలం చేయడం కోసం కర్మకి అపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూ లేవనెత్తి దానికి సమాధానం చెప్తున్నారు ఆ తర్వాత హింసాదియుక్తవాత్ వైదికం కర్మ అధర్మాయమీ ఆశంకాన కార్య అయ్యా కర్మ మోక్షాన్ని ఎలా ఇస్తుంది కర్మలో హింస ఉంటుంది వైదిక కర్మలో హింస కర్మ హింస ఉంటుంది ఇప్పుడు మీరు సమిధులు హోమం చేస్తారు సమిధులు సమిధులు తీసుకొచ్చి హోమం చేస్తారు సమిధులంటే పద్దెనిమిది సమిధులు కట్ట కట్ట అది పద్దెనిమిది సమిధులు కట్ట కట్టేటికి దానికి యుద్ధము అని పేరు ఆ ఆ మూటకి ఆ కట్టకి సమిధుల కట్ట ఈ కట్టని కట్ట ప్రకారంగా అగ్నిలో అగ్నయ స్వాహాన్ని వేస్తారు యుద్ధమాన్ని హోమం సమిధలు ఈ సమిధలో లోపల ఒక చిన్న పురుగు ఉంటుంది మీరు సమిధ లోపల పురుగును మీరు ఎక్కడ చూస్తారు అది వేస్తారు అది కాలిపోతూ ఉంటే అది వీడు గమనిస్తాడు ఏం చేస్తాడు ఈ తాండదు సో ఈ విధంగా కర్మలో హింస ఉంటుంది అసలు గీతాచార్యుడు చూడండి అంటాడు సర్వారంభాహి సో ధూమేనా అగ్ని నివావృత మీరు మంట పెట్టేటంటే పొగ తప్పదు అలాగే మంట కాంతి మంట అంటే కాంతి కానీ పక్కనే పొగ ఉంటుంది నల్లగా దీనికి బ్రైట్ గా ఉంటే అదేమో డార్క్గా అలాగే కర్మలో దోషం ఉంటుంది ఏదో హింసాది దోషం ఉంటుంది కాబట్టి అని ఒక ఆశంక అది మరి కర్మకి నిగేట్ అవుతుంది చూడండి సో హింసాది దోషం ఉంది కదా కర్మ ఈ కర్మ హింస మరి అధర్మమే కదా మరి అటువంటిది ఈ కర్మ నీకు మోక్షం ఎలా ఇస్తుంది అని మీరు అలాగంటి శంక మీరు పెట్టుకోవద్దు అని అంటారు ఇది ఆశంక నార్య కథం ఎలాగా ఎందుకు చేయకూడదు అటువంటి శంక ఎందుకు పెట్టుకోకూడదు అంటే शास्त्र कर्म युद्धल गुरुभ्रातृपुत्रादिहिंसा लक्षण अत्यक्रूरमी स्वधर्म की अधर्माया न अधर्मा चूं कर्म स्वधर्मते मंजर्म का चु అలా ఉంటుంది వ్యవస్థ కానీ హింస ఉంటే మంచి హింస లేకపోతే చెడు సారీ హింస లేకపోతే మంచి హింస ఉంటే చెడు అలా ఉండదు వ్యవస్థ హింస కాని అహింస కాని తనంత తానుగా ధర్మం కానీ అధర్మం కానీ కాదు దేశ కాలాలను బట్టి అహింస ధర్మం కావచ్చు హింస ధర్మం కూడా కావచ్చు అది సంగతి ఉదాహరణ యుద్ధం ఉన్నది క్షాత్రం కర్మ యుద్ద లక్షణం యుద్దమనే కర్మ ఇది క్షాత్రం కర్మ క్షత్రియ వీరుడు తప్పనిసరిగా చేయవలసిన కర్మ ఒకప్పుడు గురు భ్రాతృ పుత్రాది హింసాలక్షణం ఎప్పుడు కూడా ఒకే క్లాన్ లో ఇద్దరు బ్రదర్స్ విడిపోయి దెబ్బలాడుకున్నారనుకోండి ఈ దెబ్బలాట్లో ఎటు నుంచి ఎటు వెళ్ళినా మన బంధువులు దెబ్బతిన్నాం తప్పదు ఖాయం అనేది ఇప్పుడు ఫ్యామిలీ రెండు పార్టీల విడిపోయి ఎలక్షన్స్ లో దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎగులు అడుగు ఉన్నప్పుడు క్రితం ఎలక్షన్ లో కొంతమంది ఎన్టీ రామారావు బంధువులు దగ్గరు ఇంకో కొంతమంది ఓడిపోయారు ఈసారి మళ్లీ ఎన్టీ రామారావు గారు బంధువులు కొంతమందిని నెగ్గారు మరో కొంతమంది ఓడిపోయారు కాబట్టి ఒకే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇలా ఎలక్షన్లో ప్రవేశించినప్పుడు సో అయ్యో మన వీడు మన బంధువులు మనం ఎలా ఓడించేస్తాము కాబట్టి నేను ప్రచారం చేయను అని అలాగే ఎలక్షన్లు అదిగించాడా ఎవడనా అలా ఉండదు కాబట్టి అలాగే యుద్ధం ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాను అలాంటిది ఇప్పుడు యుద్దం వచ్చిందనుకోండి పాకిస్తాన్ కి ఇండియాకి యుద్దం వచ్చిందనుకోండి యుద్ధం వస్తే ఎంతో కొంత బంధువులు ఇవి ఇవి ఉంటాయి కొంత బంధువర్గాలు ఇవి ఉంటాయి పెద్ద ప్రాబ్లం పాకిస్థాన్ ఇది ఎరుకున ఇప్పుడు కొంచెం వాతావరణం వాజ్పేయి గారికి ఉండమాని బాగుపడింది అందువల్ల మనకి అనిపించట్లేదు ఫోర్వన్ క్రికెట్ మ్యాచ్ వాజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ టెన్షన్ అండ్ కన్స్ప్లాంటేషన్ మద్రాసులో క్రికెట్ మ్యాచ్ అవుతుంటే పాకిస్తాన్ వచ్చి ఇండియా ఓడిపోతూ ఉంటే కొంతమంది పాకిస్తాన్ జెండా ఎగరేసి చాలా బాగుందని కూడా దాంతో ఈ లోకల్ పీపుల్ చాలా కష్టపెట్టుతుంది దానివల్ల కమ్యూని టెరీ ఇదేవి వచ్చి ఈ వాతావరణం చాలా కలుషితమైన వాతావరణం ఉంది ఆ కారణంగానే ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ బ్యాన్ చేశారు ఎందుకంటే ద్వేషాలు బాగా పెరిగిపోతున్నాయి అయితే వాజ్పేయి గారి ఆయన యొక్క మరి ఆ రాజనీతి చాలా గొప్పది ఆయన ఓడిపోవడం ఎగ్గడం అదంతా వేరే సంగతి రాజనీతి యొక్క ప్రభావం చేత ఆయన మంచి ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కూడా హీ వాజ్ ఎ వండర్ఫుల్ పర్సన్ హీ వాస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫారెన్ మినిస్టర్ సో ఆయన ఏం చేశారంటే ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చి చక్కటి వాతావరణాన్ని నిర్మాణం చేశారు సో ఎనీవే యుద్దమంటూ వస్తే కొంతమంది బంధువులు ఇటు అటు కూడా పోతారు అటువైపు ఉండే హిందువులు యొక్క బంధువులు ఇటు హిందువులు ఉంటారు ఇటువైపు ఉండే ముస్లింస్ యొక్క బంధువులు అటు ముస్లింస్ ఉంటారు కాబట్టి యుద్దం అంటూ వస్తే కావలసిన వాళ్ళు కొంతమంది మరణించడం తప్పదు మరణించడం ఎలాగూ తప్పదు హింస అన్నది ఎలాగూ తప్పదు ఆ హింసలో కూడా తన బంధువులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు జస్ట్ లైక్ ఇన్ మహాభారత వార్ కాబట్టి ఆ బేసిస్ మీద హింస ఉందనో లేకపోతే మనకు కావలసిన వాళ్ల యొక్క రక్తం చెందుతుందనో ఆ బేసిస్ మీద ధర్మ అధర్మాలను మీరు నిర్ణయం వాడి కర్తవ్యకర్మ అవునా కాదా అదే బేసిక్స్ అంటే సర్జరీ సర్జన్య సర్జరీ చేస్తున్నాడు అది హింస అంటారా దాన్ని దాన్ని హింసను రావు మరి నిజానికి వాడు కత్తిపెట్టే అయినా కూడా హింసను రావు స్వధర్మము అది దాన్ని అది హింసైనా కూడా అది తప్పు కాబోదు తదకరణే చ తదస్వధర్మం కీర్తించ పాపమవాప్తి బ్రువత పైగా శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడో తెలుసు బ్రువతా శ్రీకృష్ణునేనా అని ఆ విధంగా చెప్పుచున్న శ్రీకృష్ణుని చేత ఈ విషయం నిర్ధారణ చేయబడుతోంది అని అంటున్నాడు ఏమిటది నీవు కనుక హింస ఉందనో పైగా హింసలో కూడా మనకు కావలసిన బంధువులకి సంబంధించిన హింస ఉందనో నువ్వు అలాగంటే సందేహాలు పెట్టుకుని తదకడమే ఈ కర్తవ్య కర్మను నీవు చేయకపోతే తత స్వధర్మం కీర్తించే హిత్వాపం అవాప్స్ చేసి నీవు స్వధర్మాన్ని పోగొట్టుకుని కీర్తిని పోగొట్టుకుని పాపాన్ని పొందుతాము ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో ఈ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు పెద్ద కంపెనీల డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు ఒక కంపెనీలో డైరెక్టర్ ఉన్నాడు వాడు మరో కంపెనీలో కూడా డైరెక్టర్ గా ఉన్నాడనుకోండి దాని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట ఈ రెండు కంపెనీల మధ్యన కాంపిటీషన్ లేకపోతే పర్వాలేదు ఒకడేమో చేపల వ్యాపారం ఇంకొకడేమో వస్త్రాల వ్యాపారం అయితే పర్వాలేదు వీడు వాడు కూడా వస్త్రాల వ్యాపారమే అనుకోండి ఈ కంపెనీ వస్త్రాలే ఆ కంపెనీ వస్త్రాలే అనుకోండి వీడు ఇక్కడ డైరెక్టరే ఎక్కడా డైరెక్టరే అంటే వీడు వీడి మనస్సు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ సో ఆ మన బంధులే కదా వాడు మరో కంపెనీలో ఉంటేనేమి లెటర్ టు సమ్ హెల్ప్ టు హిమ్ అంటే దాన్ని హెల్ప్ అంటారు అధర్మం సపోజ్ మీ వాడు కంపిటీషన్ లో కంపీటింగ్ ఫరంలో ఉన్నాడు అనుకోండి మీరు మన వాడు ఉన్నాడు అక్కడ వై షుడ్ యాక్ట్ అగెన్స్ట్ దట్ కంపెనీ లెటర్ రిడ్యూస్ కాంపిటీషన్ అని మీరు చేశారనుకోండి దట్ బికమ్స్ అధర్మ ఇలాంటి అధర్మాలను పట్టుకుంటే జైల్లో పెడతారు ఇండియాలో పెట్టకపోవచ్చు అమెరికా లాంటి చోట్ల జైల్లో పెడతారు కాబట్టి అక్కడ ఈ ఎన్రాన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ సీఈఓ అమెరికాలో సీఈఓ అనే మాట చాలా అన్పాపులర్ వర్డ్ సీఈఓ వచ్చి ఒకప్పుడు చాలా పాపులర్ వెరీ పవర్ఫుల్ పోస్ట్ ఇప్పుడు సీఈఓ అంటే వెరీ అన్పాపులర్ నిజానికి అమెరికాలో ఒక సిఈఓ అతను వివాహం పెళ్లి సంబంధం నిశ్చయం కాలేదు అతను ఎవరో పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు ఎందుకంటే బికాజ్ ఈ సీఈఓ సో సీఈఓ ఈజ్ అ వెరీ అన్పాపులర్ వర్డ్ ఎందుకంటే ఈ సీఈఓ అన్నవాడు ఈ అధర్మ ధర్మాధర్మాలకి కరెక్ట్ గా ఉండాలి తన బంధువులు అక్కడ ఉన్నారు కదా అని వీడు ఏదైనా కొంచెం ఆ స్టాక్ మీటిలో మ్యానుకులేట్ జైల్లో పెట్టేస్తాడు అలా జైలుకు వెళ్ళిపోయిన సీఈఓలు చాలా మంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు సీఈఓలు ఇక్కడ రైతులు ఆత్మహత్య అక్కడ సీఈఓలు ఆత్మహత్య జైల్లో సీఈఓలు ఆత్మహత్యలు సీఈఓలు ఎందుకంటే ధర్మాధర్మం మీమాంస చాలా ఉంటుంది మా వాడే కదా అని హెల్ప్ చేశానంటే ఆ ధర్మం అదది అధర్మం అయిపోతుంది సో అదేమింటున్నాడు శ్రీకృష్ణుడు నీ కర్తవ్యం యుద్ధమై ఉండగా నువ్వు హింస చేయకూడదనో హింస చేసినా మా మీద హింస చేయకూడదనో ఆ రకంగా నువ్వు దాన్ని నీ కర్తవ్యాన్ని చేయటం మానిస్తే కీర్తి పోతుంది పాపం కూడా వస్తుంది నీకు కాబట్టి హింస ఉంది కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అనే ఆర్గ్యుమెంట్ నువ్వు పెట్టద్దు అని అలాగే దాన్ని వర్కౌట్ చేసుకొస్తుంది యావజ్జీవాది శృతిచోదితానా అశ్వాదిహింసాలక్షణా రాగే నధర్మనిశ్చితం ఉంతవరకు పూర్వపక్షం అంతవరకు పూర్వపక్షం ఏది సిద్ధాంతమేది కూడా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు అంతవరకు పూర్వపక్షం సో కాబట్టి యావజ్జీవ శృతి ఉన్నది అంటే యావజ్జీవం అగ్నిహోత్రం జిహోతుంది బతికు ఉన్నంతకాలం కర్మం చేయమన్నారు వైదిక కర్మ వైదికుడు బతికున్నంతకాలం వైదిక కర్మం చేయమని శృతి ఆ కర్మను చేసే సందర్భంలో పశుపాది హింస ఉంటుంది ఏదో హింసలు కొన్ని ఉంటాయి హింస ఉంది అని కర్మలు మానేసి కూర్చోవడానికి మీరు హింస ఉన్నా అది స్వధర్మమైతే ముందుకు వెళ్లవలసిందే అని కర్మవాదులు అలా కర్మ మీమాంస అలాగే ఉంటుంది సో ఆ హింస పాయింట్ కాదు అక్కడ హింస బై సెల్ఫ్ ధర్మమని అధర్మమని నిర్ధారణ చేయకూడదు హింస బై సెల్ఫ్ ధర్మాధర్మాలు ప్రసక్తి లేదు ఈ హింస అన్నది కొంచెం కఠినమైన విషయం అండి ఇప్పుడు కడుపులో పురుగులు ఉంటాయి హెల్మిట్స్ అని కడుపులో పురుగులు ఎవో ఉంటాయి అవి పాపం ఏదో అతి కష్టం మీద ఒక గూడు సంబంధించింది అవి ఇంతకాలానికి తింగి ఇక్కడా అక్కడా తిరిగి తింగి రిపలు లేకుండా తిరిగి తిరిగి చిక్కి చిక్కి ఆఖరికి ఒక ఆహారం దొరికేటువంటి ఒక స్థానాన్ని చేరుకున్నాయి ఇప్పుడు మీరేమో ఏదో మెట్రో రిడిసో ఏదో టాబ్లెట్లు వేసేసి వాటి అన్నింటినీ నాశనం చేసేస్తానంటే అది మరి నేను అది ఈ విధంగా హింస అన్నది కొంచెం ప్రాబ్లమాటిక్ అని లేగా వాదించవచ్చు ఈ వాద కొంచెం అడ్డగోలు వాదనే నేనేమి సపోర్ట్ చేసే వాదన కాదు ఆరోగ్యం కోసం వేసుకుని మందును అలాగే లెక్క వేయకూడదు కాబట్టి ఇదేనూ బయట నుండే మేకను చంపేయడం నుండి ఒకటే అని లెక్క అలాగంటది దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్ బట్ దెన్ హీఈ్ గోయింగ్ ఆన్ సిమిలర్ లైన్స్ కాబట్టి ఏదైనా కొద్దిగా హింస ఉంటుందో హింస ఉంది కదా అని వీర్లేదు ధర్మమా అధర్మమా చూసుకోవాలి కాబట్టి కర్మలో ఈ ధూమంలాగా నిప్పులో ధూమం ఉన్నట్టుగా కర్మ ఎందుకు కొంత హింసాధులు ఉన్నాయి గనక కర్మ మోక్షం ఇవ్వదు అని అలాగే ఆర్గ్యుమెంట్లు మేము పెట్టకు కర్మ మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి కర్మ జ్ఞానము కలిసే ఉంటాయి అది పూర్వపక్షం ఇప్పుడు శిరత్సం తా అది తప్పు ఈ తప్పు ఎందువల్ల జ్ఞానకర్మనిష్టయో విభాగవచనాత్ బుద్ధిద్వయాశ్రయో ఇది సంగ్రహ భాష్యం అంటా సంగ్రహంగా చెప్తారు తర్వాత వివరణ ఇస్తారు ఇది సంగ్రహ భాష్యం తసత్ అన్నది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే డిక్లరేషన్ నువ్వు చెప్పింది తప్పోదాని ప్రతిజ్ఞాభాష్యము అని అంటారు ఎందువల్ల ఎందువల్ల అంటే సంగ్రహంగా జ్ఞానకర్మనిష్టయో విభాగవచనా బుద్ధిద్వయాశ్రయో సంగ్రహ భాష్యం అశోచ్యానిత్యాదిన అక్కడి నుంచి వివరణ భాష్యం ఇవన్నీ కొన్ని పడికట్టు పదాలు అది ఆ రకంగా స్ట్రక్చర్ లో నేర్చుకున్నట్లయితే మీకు టెక్స్ట్ మీద మంచిది పట్టుదరు టెక్స్ట్ బాగా తెలుసుకున్నట్లయితే జ్ఞానము దట్ సింక్ లేకపోతే ఊరికి సూపర్ఫిషియల్ గా వర్క్ అవుతాడు వస్తు సో నీ సిద్ధాంతము తప్పు ఎందువల్ల అంటే చూడు జ్ఞాననిష్ట కర్మనిష్ట నిష్ట అంటే కమిట్మెంట్ దానికి కట్టుబడి ఉండుతా నిష్ట జ్ఞాననిష్ట కర్మనిష్ట అని రెండున్నాయి ఈ రెండు వేరువేరుగా వెడదీసి చెప్పాడు శ్రీకృష్ణుడు విభాగ వచనాలు ఎందుకు విడదీసేందుకు చెప్పాలి కొని కలిపే చెప్పొచ్చు కదా జ్ఞాననిష్టలో ఉన్నవాడే కర్మనిష్టలో కూడా ఉండొచ్చు కదా అంటే అలాగ కాదు ఇచ్చే ప్రాబ్లం ఏమిటంటే ప్రాబ్లము బుద్ధిద్వయ ఆశ్రయో జ్ఞాననిష్టకి సంబంధించిన థింకింగ్ ప్రాసెస్ ఒకటే కర్మనిష్టకి సంబంధించిన థింకింగ్ ప్రాసెస్ మరొకటి అండ్ దీస్ టూ ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్ కాబట్టి జ్ఞాననిష్టకి సంబంధించిన బుద్ది ఆ థింకింగ్ ప్రాసెస్ బుద్ధి అనేది చూడండి బుద్ధి నిర్మాణము సో ది ది థాట్ వాల్యూ సిస్టమ్ ది థాట్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ థాట్ స్ట్రక్చర్ లో జ్ఞాననిష్టకి సంబంధించిన థాట్ స్ట్రక్చర్ లో కర్మనిష్ట దాంట్లో వెళ్లి ఇమడదు కర్మనిష్టలో ఉండే థాట్ స్ట్రక్చర్ లో జ్ఞాననిష్ట ఇమడదు ఇది ఎలాగో మీకు చాలా క్లియర్ గా ఉంటుంది వివేకం శంకర భగవత్పాదం యొక్క భాషలో క్లారిటీ ఇస్ ది హాల్ మార్క్ మెయిన్ థింగ్ ది క్లారిటీ అయితే నేను దృష్టాంతం చెప్తా చూడండి ఒక ఆయన కర్మ చేస్తున్నాడు కర్మ ఎందుకోసం చేస్తున్నారు అంటే ఏమో ఒక కోరిక తీరడం కోసం కోరిక తప్పు ఏం కాదు కామన కోసం కర్మ చేస్తున్నారు ఆ కోరిక తీరితే ఏమిటవుతుంది ఆనందం లభిస్తుంది సుఖా సుఖానుభూతి కలుగుతుంది ఇప్పుడు ఒకతను లాటరీ కొన్నాడు లాటరీ టికెట్ కొన్నాడు ఏదో దృష్టాంతం సంథింగ్ లాటరీ టికెట్ కొని శ్రీ ఉపాసన ఏదో పూజ ఏదో చేస్తున్నాడు ఇంకా వారం రోజుల తర్వాత లాటరీ తీస్తారు ఈ లోపల పూజాది చేసి కొంచెం బలం చేసుకున్నట్లయితే మనకి కిట్టుబాటు కొంతమంది ఒక టికెట్ కొండరు ఓ టికెట్లు కొంటారు మొక్క టికెట్ పది రూపాయలు పదివేల నుంచి అలా ఉరిదే కూర్చోవడం కంటే కొంచెం పూజాది చేసుకున్నట్లయితే లాటరీ తగిలినట్లయితే మనకి బాగా లాభం ఉంటుంది కదా వారం రోజుల టైము అందుకోసం పూజ చేసుకుంటున్నాడు పూజే చేస్తున్నాడు కానీ వాడు ఏమీ అధర్మమేం చేయట్లేదు పూజే చేస్తున్నాడు కర్మలే చేస్తున్నాడు ఇంకొకడు ఉన్నాడు వీడంటాడు ఆత్మ పూర్ణము నా మనస్సులో ఏ కోరికలు ఉండవు లేవు ఉండవు కోరిక కలిగి ఉండడము అజ్ఞానము అని వీడంటాడు ఈ రెండు బుద్ధులు ఇదో బుద్ధి అదో బుద్ధి బుద్ధి అంటే థాట్ స్ట్రక్చర్ థాట్ ప్యాటర్న్ అంటే బుద్ధి వాడి బుద్ధి సో ఈ లాటరీ టికెట్ కొన్నవాడు ఉన్నాడు చూసారా వీడి థాట్ ప్యాటర్న్ ఏమిటో వాడిని అడిగితే వాడేం చెప్తాడు నన్ను అడిగితే నేను చెప్తాను వాడి థాట్ ప్యాటర్న్ ఏమిటంటే నేను అయోగ్యుడను అల్పుడను అభాగ్యుడను నాకు గనక ఆ మూట ఆ ధనం మూట వచ్చినట్లయితే దానివల్ల నాకు సుఖాలు వస్తాయి ఆ సుఖం వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అది లేకపోతే నేను దుఃఖభాజను డను ఇది వీడి యొక్క ఆలోచన ఇంకా వీడి ఆత్మజ్ఞానం అన్నానే వీడేమిటో తెలిసినా ఆత్మ పూర్ణము ఆత్మ ఆనంద నిధానము ఆత్మ ఆనంద స్వరూపం ఇంటెన్సికల్లీ హ్యాపీనెస్ ఇట్ ఈస్ ఆనందం బయట నుంచి రానక్కర్లేదు ధనాదుల వల్ల ఆనందం కలగదు ఆత్మ జ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది ధనాదుల వల్ల ఆనందం కలిగినప్పుడు కూడా ఆత్మానందమే ఆ విధంగా ప్రకటన అయ్యేది ధనం నుంచి ఆనందం వచ్చిందన్నో లేకపోతే వస్తువు నుంచి ఆనందం వచ్చిందన్నదో అజ్ఞానం అని వాడు ఈ రెండింటికి కొంతను పుదుపుతుందండి ఎక్కడైనా అసలు ఒకే మనిషి రెండు ఆలోచనల్ని కలిగి ఉంటాడా ఈ రెండు అర్దే కంపాటిబుల్ సాఫ్ట్వేర్ కంపాటిబిలిటీ అంటే కంపాటిబుల్ కాదు ఈ సాఫ్ట్వేర్స్ ఎందుకంటే ఈ సకామ కర్మ చేసేవాడు వాడు చేస్తున్నది పుణ్యకర్మే వాడి ఆలోచన విధానమంతా కూడా ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా ఉంటుంది ఈ ఆత్మజ్ఞానాన్ని అనుసరించి వాడున్నాడు వీడి ఆలోచన విధానమంతా కూడా సకామ కర్మకు విరుద్ధంగా ఉంటుంది ఈ రెండింటినీ కలిపేసి మేమేమో సింథసిస్ చేస్తామని అంటే శంకర భగవత్పాదులు అంటారు ఎలా చేస్తావు సింథసిస్ తెలిసి చేస్తావా తెలియకుండా చేస్తావా తెలియకుండా చేస్తే అజ్ఞానం అది తెలిసి చేస్తే సింతసిస్ పొసగదు వాటికి ఆ రెండు కలవవు ఈ బుద్ధి యొక్క నిర్మాణం వేరు ఆ బుద్ధి యొక్క నిర్మాణం వేరు ఎలాగా ఒక ఆయన అన్నారు నాతోటి స్వామిజీ మీరు ఇలాగే పాఠాలు వేదాంత పాఠాలు మీరు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై చెప్పండి మీరు సమాజానికి అవసరం అని అన్నారు అంటే నేను అన్నాను కానివ్వండి సంతోషం మంచిది ఆయన నన్నేం తిప్పలేదు కదా నన్ను పోగడేరే కానీ చాలా సంతోషం ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని పెట్టుకుంటుంది అని అన్నాను మీరు ఇంకో ముప్పై ఏళ్ళు పాఠం చెప్పారనుకోండి ఈ ఆశ్రమం బాగా అభివృద్ధికి వస్తుంది కానివ్వండి ఈశ్వరుని సంకల్పం మీరు ఇంకో ముప్పై ఏళ్ళు పాఠం చెప్తారా ఏమో నేనేం చెప్పను సందర్భం ఉండి ఆయుర్దాయం ఉండి పాఠం చెప్తాను చూద్దాము అంటే అసలు మీకు మీ ఆయుర్దాయం ఎంత అంటే నాగలా తెలుస్తుంది అండి అంటే తిరిగిపోవడం ఏంటండి మీరు జాతకాన్ని చూస్తే ఆ అభాయం తెలుస్తుంది మీ జాతకం తీసుకురండి నేను ఆ అధ్యాయం చూస్తాను అని అన్నారు నేను ఒక్కసారి టెంప్ ఎందుకంటే జాతకం ఎక్కడో ఉంటుంది నా దగ్గర లేదు మా అమ్మగారిని అడిగితే పాపం ఆవిడేదో పేరు చెప్తారు వాళ్ళ జాతకం వాళ్ళకి మీరు కాగితాలు సర్టిఫికేట్లు అక్కర్లేదు మీరు డే టైం చెప్తే చాలు మిగతా అంతా వాళ్ళు అల్లేస్తారు సో మీరు టైం చెప్పేస్తే అంతా అల్లేసుకుపోతారు సో మీరు టైం చెప్పండి నాకు నేను మీ ఆధాయం ఎంతో చెప్తాను మీరు ఎంతకాలం పాఠం చెప్తారో మనం సెటిల్ చేసేదాన్ని నేను ఐ వాజ్ టెంప్టెడ్ చూసి చెప్దామనే అనుకున్నాను సరే రూమ్కి వచ్చాను వచ్చి ఫోన్ చేయడమే ఆలస్యం ఎక్కడికో ఫోన్ చేస్తే ఎవడో చెప్తారు ఫోన్ చేయబోయి మళ్లీ అనుకున్నాను ఆత్మకి చావు లేదని పాఠం చెప్తూ ఉంటాను నేను నేను ఎప్పుడరకు బతుకుతానో తెలుసుకునే ఈ ప్రయత్నము ఆత్మ అజరామతము అనే పాఠము ఈ రెండింటికి అసలు కొంతనుందా ఏమిటి ఈ బుద్ధిద్వయం ఇంటే ఆ బుద్ధి ఉండాలి అది ఈ బుద్ధి ఉండాలి ఈ బుద్ధిద్వయము అనే ఒకే నిష్ఠ అసలు ఎలా అని ఆ ఫోన్ పెట్టేశాడు రెండు రోజుల తర్వాత ఇంకో రోజు అడిగారు తర్వాత చెప్పేశాడు నాకు ఇంట్రెస్ట్ లేదండి అని కాబట్టి మీర్ ఇఫ్ యూ హ్యావ్ ఆనెస్టీ ఆనెస్టీ అంటే అయ్యి తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేయడం అది కాదు ఆనెస్టీ కాదు మనం మాట్లాడుతుంది ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ అబౌట్ వాట్ యు నో అది లేకపోతే నాలెడ్జ్ ఎసిమిలేషన్ అంటే అదే ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఎసిమిలేషన్ ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ టువర్డ్స్ వాట్ యు నో దెన్ యూ కెనాట్ ఎంటర్టైన్ ది ఆపోజిట్ మరి ఎవరో సేక్ కండి ఈ ఊళ్ళో వాళ్ల కోసం కదక మన మనకంటూ ఒక మనస్సు ఒక అంతరాత్మ ఉన్నది కదా ఆ అంతరాత్మలో ఆనేస్తి లేకపోతే వాడు జీవితంలో దుఃఖాన్ని తప్ప సుఖాన్ని అనడం పొందరాడు కాన్ఫ్లిక్టే ఉండిపోతుంది జీవితంలో ఘర్షణ మనకి డబ్బు వచ్చే పోయే లాభం వచ్చే పోయే అంతరాత్మలో కాన్ఫ్లిక్ట్ రాకూడదు అంతరాత్మ క్లీన్గా ఉండాలి హాయిగా కడు కడుపుసుకుని గుణమి చేసుకుని నిద్రపోవడం అనేది దానికి తేడా రాకూడదు కాబట్టిదర్ యూ ఫాలో దిస్ ఆఫ్ దాట్ యూ కెనాట్ క్యారీ ఇట్ బోత్ ఇప్పుడు చూడండి ఆనెస్ట్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్ కి ప్రాబ్లం శంకరుల సమస్య ఐన్ ఆనెస్ట్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్ కెన్ అప్రిషియేట్ వీడికి ఆనెస్టీ ఏమీ లేదు దూడూ బసమన్నా ఈ గంగా యమునా తీరే యమునాదాసహ గంగా తీరే గంగా తీరంలో ఉన్నారు మీ పేరు ఏమిటంటే దాసన్నాడు మనకి తెలుగులో ఇంకో కథ ఉంది దీనికి హిందీ కథ ఇది మీ పేరు ఏమిటి దాసు ఏ దాస్ అన్నాడు అంటే ఈ నది ఏదైతే గంగా నది అయితే గంగాదాస్ అన్నాడు ఒకవేళ ఈ నది ఏమునైతే యుమునాసు ఒక ఆయన ఊరు వెళుతున్నాడు ఎక్కడికో మధ్యలో ఎవరిలో కలిసి మీ పేరు ఏమిటంటే మా పేరు భద్ర అన్నాడు ఏం భద్ర అని నేను అడిగదు ఈ భద్రం అనే పేరు మరీ స్మాల్ ఉందని అంటే రాబోయే గ్రామంలో ఏ గ్రామం అది అని అడిగాడు అదేటి మీ పేరుకి జరిగే సంబంధం ఏంటంటే ఉంది ఆ గ్రామం వైష్ణవ గ్రామం అయితే నా పేరు రామభద్రం ఆ గ్రామం శైవ గ్రామం అయితే నా పేరు వీరభద్రం అని చెప్పాడు అలా ఉండకూడదు యూ షుడ్ హ్యావ్ ఆనెస్టీ ఫర్ యువర్ సర్ కాబట్టి ఆత్మ అజరామరము ఆత్మ గురించి చెప్పబోయే వాక్యాలు ఉన్నాయి ఆయన శ్రీకృష్ణు ఇక్కడ సమాధానం చెప్పబోతున్నారు ఆయన ఆత్మ గురించి ముప్పై ముప్పయో శ్లోకం వరకు ఉంటుంది విచారం అంటే ఇరవై శ్లోకాల్లో పదకొండో శ్లోకం దగ్గర ఉన్నాం కదా ముప్పయో శ్లోకం వరకు ఆత్మ విచారం ఇది అక్కడ చెప్పిన ఆత్మస్వరూప నిరూపణము తర్వాత కర్మయోగమని కర్మ అంటే కామ్య కర్మలని జ్ఞానంతో పాటు కర్మకు సముచ్చేస్తారంటున్నావే కర్మకి కావలసినటువంటి ఆలోచన కర్మ చేయాలంటే కర్మ వెనక ఒక థాట్ ప్యాటర్న్ ఉండాలి ఒక సంకల్పం ఉండాలి సంకల్పాన్ని బట్టి కర్మ వస్తుంది కాని కేవలము జడవస్తువులాగా ఒక రోబోట్ లాగా కర్మ చేయలేడు కదండి సంకల్పం ఉండాలి కదా కాబట్టి కర్మ చేయడానికి కావలసిన సంకల్పము ఆత్మ జ్ఞాననిష్టకి కావలసినటువంటి ఆలోచన సరళి ఈ రెండింటికి పొసగదు పరస్పర విరుద్ధమును పైగా ఆయిల్ వాటరు లాంటివి దే డోంట్ స్టేట్ గా అందుకోసం జ్ఞానకర్మ సముచ్చి కుదరదు ఒకడు కర్మనిష్ఠ ఉంది జ్ఞాననిష్ఠ ఇంకా లేదు వాడు కర్మ చేసుకుంటాడు ఇంకొకడు కర్మనిష్ఠను జ్ఞాననిష్ఠలోకి వచ్చాడు వాడు ఈ కార్యకర్మలన్నీ పక్కన పెడతాయి జ్ఞాననిష్ఠుడుగా ఉంటాడు అలా సమన్వయం కుదురుతుంది లేకపోతే సమాజంలో ఒకడు కర్మనిష్ఠుడు ఉంటాడు మరొకడు జ్ఞాననిష్ఠుడు ఉంటాడు అది సమన్వయం ఒకే మనిషి జీవితంలో ముందు కర్మనిష్ఠుడు తర్వాత జ్ఞాననిష్ఠుడు అది సమన్వయం అంతేగాని రెండింటినీ కలిపి ఏకకాలంలో ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే హీఈ్ డిజానెస్ట్ హీఈ్ నాట్ ఆనెస్ట్ టు హింసెల్ఫ్ అది పొసగదు అని అది ఆ సంగ్రహవాక్యానికి అర్థం అది కాబట్టి జ్ఞానకర్మనిష్టయో అంటే జ్ఞాననిష్టాకర్మనిష్టయో అనర్థం బుద్ధిద్వయాశ్రయో జ్ఞాననిష్టకి ఆశ్రయమైన బుద్ధి ఒకటే కర్మనిష్ఠికి ఆశ్రయమైన బుద్ధి మరి ఒకటి ఇది వేరు అది వేరు ఒకే బుద్ధి లో ఇది అది రెండు సమకాలంలో పట్టవు కాబట్టి వాటికి విభాగ వచనా వాటిని విడివిడిగా శ్రీకృష్ణుడు చూపించినాడు కనుక అలా చెప్పాడు కాబట్టి ఆయన విభాగం చూపిస్తే నువ్వేమో కలిపేయకూడదు ఒక ఆయనకి కన్ను కలకొచ్చింది కడుపులో పోటు వచ్చింది అదే టైంలో డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు డాక్టర్ గారు కంట్లో వేసుకోమని అరకు నోట్లో పోసుకోవాలి అరకు ఇచ్చారు వీడికి ఈ ఇంటికి కడుపులో వేసుకోవాల్సిన వరకు కంట్లోను కంట్లో వేసుకోవాల్సిన అరకు కడుపులోనూ వేసుకున్నాడు ఏమవుతుంది ఏది రెండు అగ్రవేట్ అయిపోతాయి ఆ విధంగా సముచయం కరెక్ట్ క్లీన్గా ఉండదు వివేకం కంటికి మందును కడుపుకు మందు ఒక్కటే రెండింటికి క్లీన్ వివేకం ఉండాలి అంతేకాని రెండింటినే కలగా పొలకం చేసి కూర్చుంటామంటే అది ఎలా కుదురుకుతుంది కొంతమంది కలిపేస్తారు ఇది దాన్ని దీన్ని దాన్ని కలిపేస్తారు అలా కలగా పొలకం చేసేస్తే విడతీసుకోవడం కష్టం అవుతుంది ఏదో తెలతండు అవతూ ఉంటారు అంటే తెల్లలు తండులాలు కలిపితే విడ తీసుకోవచ్చు క్షీరనీరాలు కలిపితే ఇంకేమిడ తీసుకుంటారు క్షీరనీరన్యాయమో తెలతత్వం న్యాయమో అలాగా కాబట్టి అలా కలిపే కూడదు వివేకం శంకర యొక్క ప్రత్యేకత వివేకము డిస్క్రిమినేషన్ అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి డిజర్నింగ్ అంటారు డిజర్నింగ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ డిజర్నింగ్ సో అది ఆయన వివరిస్తున్నారు ఆ సంగ్రహ వాక్యానికి వివరణ అశోచ్యానిత్యాది నా భగవత స్వర్మేక్ష్యత గ్రంథేన యత్పరమాత్మతనిరూపణాఖ్యం విభాగవచనాథనర్గత బుద్ధిద్వయము రెండు బుద్ధులు వేర్వేరు అని పైన చెప్పారు ఆ మాటలను వివరిస్తున్నారు సూత్రము వివరణ అన్నట్టుగా అశోచ్య నన్ను శోచస్వం అని మొదలుపెట్టాను మొదలుపెట్టి స్వధర్మ పిచావేక్ష్య అని శ్లోకం ముప్పయో శ్లోకం ముప్పయో ముప్పై ఒకట మొదలు ఆ శ్లోకం ముందు శ్లోకం వరకు ఏ హీ నిత్యం ఆ శ్లోకంతో అర్థం అనమాట అంతవరకు ఇవి ఇరవై శ్లోకాలు ఈ ఇరవై శ్లోకాల్లో నేను పాఠాన్ మొన్ననే బొలనంలో పాఠం ఇక్క ఇరవై శ్లోకాలు ప్రతిరోజు కూడా పాఠం చెప్పేప్పుడు నేను చాలా జాగ్రత్తగా పాఠం చెప్పేవాడు కొంచెం ఒక్క బిసరు ఆ ఒళ్ళు తలధరించేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాఠం చెప్పాడు ఎందుకంటే అక్కడ ప్రతిపాదన చేసేటువంటి సిద్ధాంతము అది లోకంలో మనం ఈనాడు ధర్మమే ధర్మంలోనే మన ధర్మంలోనూ మన భక్తిలోనూ మన పూజలోనూ ఏ భావజాలం ఉంటుందో దాని అంతరీ కూడా తిరస్కరించి దానికి అతీతంగా ఉంటుంది ఆ ప్రతిపాదన కాబట్టి లోకంలో మరణించకుండా ఆయుర్దాయం పెరగడానికి బోడంత వ్యవస్థ ఉంటుంది ఇక్కడికి వచ్చేప్పటికీ అసలు మరణం అంటున్నావు మరణం లేదు అని ఇక్కడ చెప్తారు ఎలాగా ఈ రెండింటికి సంబంధం ఎంత కష్టం అండి పాఠం చెప్పడం అందరూ లోకంలో జన్మ జన్మ ఒకటి ఉందని మరణం ఒకటి ఉందని అనుకుంటూ ఉంటారా జన్మతిథి గుర్తొచ్చినప్పుడు ముఖంలో వికాసం వస్తుందా జన్మతిథి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పార్టీ చేసుకున్నా అని ఎదురు చూస్తూ ఉంటాడా మరణం అనే పేరు చెప్తే భయపడుతూ ఉంటాడా ఇప్పుడు ఈ అటువంటి సమాజంలో ప్రవేశించి ఓ మందినో వంద మందినో కూర్చోబెట్టి గీతలో అశోచనం అశోచిష్టం పాఠం అది గుండే చెరువు చెప్పడానికి ఆ తర్వాత శ్లోకం ఆ తర్వాత శ్లోకం దేహీ నిత్యం అవధ్యోయం దేహే నిత్యస్ దేహే సర్వస్వారత ఆ తర్వాత అచించోయము అధికార్యోయముచ్యతే తస్మాదేవం విధిత్వం నానుశోచితం అర్హసి ఈ వాక్యాలు పిరుగు లాంటి వాక్యాలు మన బుద్ధి మన మన ఆలోచన పద్ధతికి వే పూర్తిగా అతీతంగా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి వీడి కర్మ వీడి పుణ్యకర్మ వీడి పాపకర్మ కామ్యకర్మలు దీంట్లో ముడి పెడతానంటావేమిటరా ఎక్కడ అసలు ఎక్కడ కంపాటిబిలిటీ లేదు రెండు డిగ్రీ అని చెప్తున్నారు అని చెప్పడం కోసం ముందు విభాగాన్ని చెప్తున్నారు సో అశోచ్యాన్ని దగ్గర మొదలుపెట్టి భగవత అంటే శ్రీకృష్ణ భగవాను చేత యావత్ స్వధర్మమేక్షేదదంతేన గ్రంథేనా ఆ స్వధర్మమేక్ష అనే శ్లోకం వచ్చే వరకు అంతవరకు మీరు సూదురుగా నా శ్లోకాలు అలా ఉంటాయి అంతవరకు ఆయన ఏం చెప్పాడంటే ఆత్మతత్వ నిరూపణం आत्मयक तत्वा निरूप तत्व असला तत्व पदा अर्थमेटे नाला सारे चपा मिले गुर्तूट अनाता तत्व आकारा अभी तत्व का, थे थे थे थे। का, का, का श्रीराम तत्व चपेमन श्रीरा दशरथ कौसल्यापुत्रुड़ తత్వం ఎందుకు అవుతుంది తత్వం అది వంశం చెప్పినట్టయి శ్రీరాముడు ఆజానుబాహువు దేహం చెప్పినట్టయి శ్రీరాముడు ఆర్తత్రాణ పరాయణుడు శరణాగత రక్షకుడు గుణం చెప్పినట్టయి తత్వం ఇంకా చెప్పలేదు తత్వం చెప్పాలి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఈ శ్రీరాముడే శ్రీ విష్ణువు అవతారం శ్రీ విష్ణువు అంటే ఎక్కడో దోడ కూర్చుంటాడని కాదు ఈ సకల జగత్తు రూపముగా ప్రకటమైన ఏ సచ్య బ్రహ్మ అది విష్ణు శబ్దం చేత నిర్దేశింపబడుతూ ఉంటుంది అని చెప్తే అది తత్వం చెప్పినాడు ఈ తత్వం చెప్పగానే డౌట్ అదేమిటండి సర్వవ్యాపకమైన సచ్యిద్ బ్రహ్మ ఇలా రాముడు అని ఓ డౌట్ దానికి మళ్ళీ సమాధానం అంచేత తత్వము అంటే ఈ గుణాలని ఆకారాలని నామాలని రూపాలని చెప్తే దాన్ని తత్వం అర్థం కాబట్టి ఇక్కడ ఆత్మతత్వాన్ని చెప్పారు ఆత్మతత్వాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీ గుణాలు రూపాలు ఆకారాలు స్వభావాలు ఇవన్నీ వేరువేరుగా ఉన్నా తత్వము ఒక్కటే అది పూర్ణము అది బ్రహ్మ అని తెలుసుకుంటుంటారు మీరు తెలుసుకోకుండానే వాదనకి మొదలుపెట్టి ఆత్మ బ్రహ్మల్లా అవుతుందంటే దానికి ఎవడేం చేస్తాడు కానీ మీరు ఒకదిసరూ ఓపికబట్టి తెలుసుకుంటే ఆత్మ బ్రహ్మ అంటే ఆత్మ పూర్ణము అని అర్థం ఆత్మ బ్రహ్మ అంటే అని అని దాంట్లో సందేహానికి తావేమీ ఉండదు కాబట్టి ఈ పరమార్థ ఆత్మతత్వ ని పరమార్థ అంటే అబ్సల్యూట్ రియాలిటీ వట్ యూ మీన్ బై అబ్సల్యూట్ రియాలిటీ ఉదాహరణకి నేను మీరు నేను ఎవరు మీరు ప్రశ్న వేసుకోండి వేసుకోగానే నేను తండ్రిని అని వీడు అనుకుంటాడు అనుకుంటాడు కదా కురాన్ని కొడుకుని చూసి నేను తండ్రిని అనుకుంటాడు అది పరమార్థం ఎలా అవుతుంది అది పరమార్థం కాదు ఎందుకంటే ఆ కొడుకు పుట్టకముందు వీడు ఉన్నాడు వీడికి కొడుక్కి దెబ్బలాట వచ్చి నువ్వు నా కొడుకు కాదు పో అన్నాడు అనుకోండి అప్పుడు కూడా వీడు ఉంటాడు అది వీడు అన్నవాడు కూడా వీడే సో ఈ విధంగా కొడు తండ్రి అన్నది వాళ్ళ యొక్క అబ్సొల్యూట్ స్టేటస్ కాదు అది ఇట్స్ రిలేటివ్ స్టేటస్ ఎదురుకుండా కొడుకు ఉంటే వీడు తండ్రి భర్త భార్య రిలేటివ్ స్టేటస్ ఆఫీసర్ రిలేటివ్ స్టేటస్ ఫర్ ఎనీ ప్రొఫెషన్ ఇట్ ఈస్ ఎ రిలేటివ్ స్టేటస్ మరి మీ అసలు స్టేటస్ ఏమిటి కాబట్టి మీరు ఏది చెప్పినా రిలేటివ్ స్టేటస్ దాంట్లో అబ్సల్యూటింగ్ గా రానేలేదు నేను పురుషుడను మగవాడను ఇట్స్ రిలేటివ్ టు ది బాడీ స్త్రీ రిలేటివ్ టు ది బాడీ I am, happy, I am a cheerful guy relative to the mind. I am an unhappy guy relative to the mind. What are you absolutely? Adi paramārtha ātmatatva nirūpanam. Adi ayada bodhishtha, ii rava shloka allo. Ii bodha edhe te kalada ii subject matter dheena ko fair unne. Tani peru saṅkhyam. ఆ పేరెందుకు వచ్చిందంటే సమ్యక్ ఖ్యాయతే అనేనా ఖ్యాయతే అంటే జ్ఞాయతే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని కనుక మీరు చదువుకుంటే మీకు మీ స్వరూపం చక్కగా తెలుస్తుంది దీని చక్కగా తెలుసుకుంటారు కనుక దానికి సాంఖ్యం అని కాదు సంఖ్య సం చక్కగా ఖ్యా అంటే తెలుసుకోండి వ్యాఖ్యానములో ఖ్యాయే వ్యాఖ్యానం అంటే ఏంటి వి ఆఖ్యానము విశేషంగా వివరంగా తెలుపు సాంఖ్యము సంఖ్య మరి దీర్ఘం ఎక్కడి నుంచి వస్తుంది మరి దీర్ఘం వస్తుంది ఆది బుద్ధి వస్తుంది దశరథ పుత్రుడికి పేరేమిటి దాశరథి దా దీర్ఘం రాలేదు అలాగే సంఖ్య సాంఖ్యం అవుతుంది సో చక్కటి అది సాంఖ్యము అది ఒక బుద్ధి బుద్ధిని మరి బుద్ధిలో తెలుసుకుంటాం కదా సాంఖ్యం ఇంకా రెండోది తద్విషయా బుద్ధి ఆత్మన జన్మాది షడ్విక్రీయాభావాత్ అకర్త ఆత్మా ఇంకా రెండోది కాదు ఇది మొదటిదే ఈ పేరా అయిన తర్వాత రెండోది వస్తుంది సో ఈ సాంఖ్య బుద్ధి ఎలా ఉంటుందో చెప్తున్నారు కొంచెం రెండో తర్వాత చూద్దాం సో తద్విషయా బుద్ధి మీరు సాంఖ్యశాస్త్రం అంటే ఇరవై శ్లోకాలు అండి సాంఖ్యశాస్త్రం ఉంటాయి ఇరవై శ్లోకాలు మీరు చదివారనుకోండి మీకు జ్ఞానం కలుగుతుంది విషయం తెలుస్తుంది జ్ఞానం కలగడం అంటే విషయం తెలుస్తుంది తద్విషయా బుద్ధి ఏమిటి తెలుస్తుందో తెలుసినా విషయం ఆత్మన జన్మాది షడ్ విక్రియాభావా ప్రతి పదార్థానికి ఆరు వికారములుంటాయి వికారములు అంటే మార్పులు సో వికారము అంటే తనంత తానుగా వచ్చే మార్పు క్రియా విక్రియ క్రియా విక్రియ జుట్టు తెల్లబడింది అనుకోండి అది విక్రియ దానికి నల్లరంగు వేశారనుకోండి అది క్రియ క్రియ విక్రియ క్రియ అంటే వీడు సర్కల మంచి చేసేదాన్ని వీడు చేసేదాన్ని క్రియ అంటారు దానంతట అది అయ్యి దాన్ని విక్రి అంట అది సందేశం సో ఇక్కడ వికారములు ఆరు ఆరు వికారాలు ఉన్నాయి దీంట్లో వీడి ప్రభేయం ఉండదు వీడు ఊరికే నా దేహం నా దేహం అంటూ ఉంటాడు ఈ ఆరు వీడితో సంబంధం లేకుండా అవుతూ ఉంటాయి నా జుట్టు అంటాడు ఏమిటి వీడి జుట్టు వీడి జుట్టు అయితే వీడిని వీడి పర్మిషన్ అడిగి అది పెద్దదవుతుందా అది పెరుగుతూ ఉంటుంది వీడి పర్మిషన్ అడిగి పెరిగిందా వీడి పర్మిషన్ ఏమి అడిగి వీడి పరమేశ్వరుడు అడిగి తెల్లబడదు వీడి పరమేశ్వరుడు అడిగి ఊడిపోదు చుట్టూ ఇదంతా కూడా వికారముడు సో ఈ రకంగా దేహంలో ఇలా వికారాలు వస్తూ ఉంటాయి సో యాస్కాచార్యుడని ఒక ఆయన ఉన్నారు నిరుక్తకారుడు నిరుక్తము ఆయన నిర్మాణం చేశారు మహర్షి వీళ్ళందరికంటే ప్రాచీనుడు వీళ్ళందరికంటే ప్రాచీనుడు శ్రీకృష్ణుడు వ్యాసుడు పతంజలి పాణిని వీళ్ళందరికంటే ముందు యాస్కుడు కంటే ముందు ఎవళ్ళని అడిగితే నేను చెప్పలేదు నాకు తెలుసున్న ఋషుల పేర్లలో యాస్కుడు మొట్టమొదటి ఋషులంటే ఏవో లిస్టులు చెప్పడం కాదు ఒక పద్ధతి ఉంటుంది కదా యాస్కాచార్య నుంచి గొప్ప ఆచార్యుడు ఆయన పదార్థముల యొక్క వికారములు ఆరు అని చెప్పాడు ఆరును లెక్కేశాడు ఇంకా ఆ మాట మీద ఇంకెవళ్ళు మీమాంస చేయరు అది ఫైనల్ అది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లాగా ఫిజిక్స్ లో దాని మీద ఇటు అటు ఇంక బెసిగీదేం లేదా అది ఇంక ఫైనల్ దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడమే ఆ రకంగా ఈ యాస్క నిరుక్తంలో లెక్క వేసిన ఆరు వికారాలని అవి ఆమె లెక్కేసుకుంటారు మీరు ఆరు కాకుండా ఏడు లెక్క అయ్యొచ్చు లేకపోతే ఐదు లెక్క అయ్యొచ్చు బట్ నోబడి విల్ డూ దాట్ దే జస్ట్ కౌంట్ దోస్ సిక్స్ ఏమిటంటే ఆరు జాయతే పుట్టినాడు మనిషి పుట్టి మనిషి కాని ఇంకో పదార్థం కాని కొండా మొదలైన పదార్థాలు కూడా అప్లై చేయొచ్చు కానీ లైఫ్కి చెప్తా పుట్టినాడు అస్థి రెండవది అస్థి అంటే ఇప్పుడు దేర్ ఈజ్ ఎ న్యూ మెంబర్ రేషన్ కార్డులో ఇంకో పేరు ఎక్కించాలి అది అస్థి రేషన్ కార్డులో పేరెక్కించాలి అంటే అంతకుముందు మరి ఒకటి పుట్టు ఉండాలి కదా సో జాయతే అస్థి ఇప్పుడు వర్ధతే పెరుగుచున్నాడు రేషన్ కార్డులో ఎక్కించిన తర్వాత మనకి రేషన్ ఎక్కువ ఇస్తారు ఇంకీ పైన అదే ఇదంతా సోషలిజం అనమాట సో నెహ్రూవి అని సోషలిజం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానిలోకి వెళుతున్నావా అనిపిస్తుంది చూడడం అలా ఉంటుందో సో ఈ రేషన్ ఎక్కువ ఇచ్చి ఎందుకు రేషన్ ఎక్కువ ఇవ్వడం ఇంకో మెంబర్ వచ్చాడు కాబట్టి ఇంకో మెంబర్ వచ్చాడు కాబట్టి వీడికి పంచదార ఇంకో కేజీ ఎక్కువ ఇవ్వడం ఎనీవే సో ఆ వర్ధతే ఆ పంచదార వీళ్ళు ఇంకో కేజీ ఎక్కువ ఇస్తారు అది వీడు వర్ధతే పెరుగుతున్నాడు విపరిణమతే నాలుగోది ఈ విపరిణమతే అంటే దీని లెక్క ఏంటంటే ఇప్పుడు ప్యాంట్లు షర్ట్లు కుట్టిస్తారు చూడండి కుట్టిస్తారు లేకపోతే రెడీమేడ్ కొనుక్కోచ్చు కూడా ఇప్పుడు పదహారేళ్ల కుర్రాడు ఉన్నాడు అనుకోండి పెరిగే వయస్సు అంట పెరిగే వయస్సులో ఉన్నవాడు నాకు ఒక నాలుగు ప్యాంట్లు నాలుగు షర్ట్లు కొనమంటే తల్లిదండ్రులు ఏం చెప్తారంటే వదురే విరిమోహన్ నాలుగు వద్దు రెండు కొనుక్కో ఎందుకంటే మళ్ళీ ఏడాదికి బిగువైపోతాయి ఇవి అని చెప్తారు అంటే ఇంకా నెంబర్ ఫిక్స్ కాలేదన్నమాట ఆ స్థితి వర్ధతే ఇంకా ఓ ఓ స్టేజ్ వస్తుంది పాతికేళ్ళో ముప్పై ఏళ్ళో వస్తుంది ఇంకా నెంబర్ ఫిక్స్ అయిపోయింది అంటే ముప్పై అయితే ముప్పై రెండు అయితే ముప్పై నాలుగు అయితే ముప్పై ఆరు మాములుగా మీకు సిస్టమ్ ఏంటంటే స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ అన్ని నాలుగు ఇది అమెరికన్ మెదడ్ ఇక్కడ ఈ మధ్య కూడా ఇక్కడ వచ్చి ఉంటాయి ఇక్కడ కూడా వచ్చేసి ఉంటాయి నేను ఎరగను నాకు పని చేయడం తక్కువ కాబట్టి దీంట్లో ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోతుంది వాళ్ళు అడుగుతారు సో మీకు ప్యాంటు కావాలా ఏదంటే మీడియం తీసుకుని లార్జ్ తీసుకుని చెప్పేస్తే సరిపోతుంది ఇంకా ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయి అలాగే ఉంటే దాన్ని విపరీణమతే అని అంటే వర్ధతే విపరీణ నేనే గ్రాఫ్లో చెప్పాలంటే ఇట్ రీచ్డ్ ఏ ప్లాటో ఇంకా పెరిగేది ఏమి ప్లాటో రీచ్ ప్లాటో రీచ్ అయిన తర్వాత ఏమిటవుతుంది ఫాల్స్ డౌన్ అపక్షీయతే క్షయమొగుతున్నది అంటే మోకాళ్ళని ఎప్పుడు తర్వాత బీపీ కొలెస్టరాల్ గుడ్ కొలెస్టరాల్ బ్యాడ్ కొలెస్టరాల్ దీని మీద క్యాల్కులేషన్స్ షుగరు ఇది అపక్షీయతే ఫైనల్గా నశ్య సిక్స్ వచ్చేసాయా ఈ ఆరు వికారాలు ఆత్మకు లేవు ఏ ఆత్మకి లేకపోవచ్చు నాకున్నాయని అనుకోకండి ఆత్మ అంటే మీరే ఆత్మకి లేవు అంటే మీకు లేవలే అని చెప్పి నేను ముందే మనం చేశాను సాంఖ్య శాస్త్రం పాఠం ఇది లోక విరుద్ధంగా ఉంటుంది ప్రతి ఈ ఆరు వికారాలు తనకున్నాయనుకుంటాడా లేకపోతే ఇంకా దేనికైనా మరో దానికి ఉన్నాయనుకుంటాడా తనకున్నాయనుకుంటాడు కానీ ఈ ఆరు వికారములు ఆత్మకు లేవు అంటే ఆత్మ పుట్టలేదు ఆత్మ మరణించదు ఆత్మ పెరగటం లేదు ఆత్మక్షయము కాదు ఓ వాక్యం ఉందండి ఆ వాక్యం చెప్పాలంటే భయం అది ఒకవేళ అనేసి ఇంకా గ్లాస్ ఓవర్ పై పైన అనేసి ముందు గడిపోతే పర్వాలేదు కానీ దాన్ని లోతుగా చూసామంటే అంతా గడిపడే అదేమిటంటే నా కర్మణ వర్ధతే నో కనీయా పిడుగుల వర్క్ ఇప్పుడు ఒక ఆయన కర్మ చేస్తున్నాడు అనుకోండి ఏమనుకుంటాడు ఈ కర్మ చేసినట్లయితే ఇటు అంబెలిషస్మి అది నాకు ఒక నూతన ఉత్తేజాన్ని శోభని తీసుకొస్తుంది అనుకుని కర్మ చేస్తాడు కర్మ చేయకపోతే అది ఒక లోటు అనుకుని అనుకుంటాడు కానీ ఆత్మ యొక్క స్వరూపము కర్మచేతను పెరగదు కర్మ చేయకపోతే తగ్గదు హ్రాసము లేదు వృద్ధి లేదు వృద్ధి హాసములకు అతీతమైనది ఇప్పుడు వంద ఉందనుకోండి పది కలిపితే పెద్దదవుతుంది పత్తి తీసేస్తే చిన్నదవుతుంది లక్ష అంతే కోటి అంతే పది కోట్లు అంతే అనంతము ఇన్ఫినిట్ పది కలిపితే ఏమవుతుంది తిరుగుతుందా పత్తి తీసేస్తే కాబట్టి అనంతము ఆత్మ నా కర్మణా వర్ధసతే నో కదయ్యా ఇప్పుడు ఈ మాట మీరు కర్మీకి చెప్పారనుకోండి వాడు ఏమైపోతాడు వాడు కుప్ప కూడిపోతాడు ఇప్పుడు వంద రూపాయల నోట్లో లేకపోతే ఆ వెయ్యి రూపాయల నోట్లో పెద్ద కర్త జేబులో పెట్టుకుని ఒకడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ వెయ్యి రూపాయల నోట్లో చెల్లవని చెప్పారనుకోండి వాడు ఏమైపోతాడు వాడికి ఉన్న సారమే అది వాడు కొలార్ సైపోతాడు ఆ విధంగా కర్మీ దగ్గర నా కర్మణా వృద్ధతేనో కనీయాన్ అంటే నువ్వు కర్మ చేస్తే నీకు వృద్ధి లేదు నేను కర్మ చేయకపోతే నాకు హాసం లేదు ఆత్మ వృద్ధి హాసములకు అతీతమైనది అంటే ఆత్మ అంటే ఆత్మ అలాంటిది అంటే ఆత్మ అంటే నువ్వే అన్నాడు ఎలాగా కాబట్టి ఆత్మ నిరూపణమున్నదే ఆత్మతత్వ నిరూపణము ఆ బుద్ధి వేరే ఆ అండర్స్టాండింగ్ వేరే దాన్ని నువ్వు కర్మలో ప్రవేశపెట్టకు దాని అలా ఉండను అది చేరుకుని వాడు చేరుకుంటాడు మిగతా వాళ్ళు కర్మలో ఉండి వాళ్ళు కర్మలో ఉంటారు అంతేగాని రెండింటికి సముచ్చయం చేస్తాననే మాట అది పొసగదు పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యే శిశ్యామ్ హరి ఓం శ్రీ గురుద్యో నమ హరిపణమస్